పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశు ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతుడి స్తోత హళవీయ రజ పరిశుద్ర సర్వాధికారి నీత్య వందనాల ప్రభా దేవ మీరు మమ్మల్ని రక్షించుకునేందుకు నీకు వందనలు తండ్రి దేవాయసు ప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని ఇచ్చి తీసుకు రక్తం చేత కడిగి వేయండి ప్రభా దేవాచు ప్రభ నీ చిత్తాంతరం మేము తండ్రి దేవాయచు ప్రభ మరి ఎవ్రీడే ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు దీవారాత్రి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రతి చోట్ల కూడా ప్రభ ఎలాంటి శోదాలు వచ్చినా వాటి అన్నిటి మీద మీరు మాకు విజయం ఇస్తున్నారు వాటి బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా లే ప్రభా ఇక మీదట వాక్కుసారిగా మేము నడుచుకోవాలా నీ యొక్క ఆజ్ఞను మేము ఆనసరించి నడుచుకోవాలి ప్రభా పుద్ధి కలిగి మేము నడుచుకోవాలి ప్రభా కాబట్టి ప్రభా మేము వేసి వారి ఇలాగా జీవించేలాగా సాయపడమని తండ్రి లేదా మేము వెలిగింపబడాలా అనే మేము వెలిగించాలి ప్రభా అట్లా మేము తయారు కావాలా ప్రభా ఈ చివర్ డైజర్స్ కాబట్టి ప్రభ నీ కురుకులమల నందరిని భద్రపరచుకోండి తండ్రి దేవా ఇచ్చిన మంచి సమయం ఇచ్చిన ప్రభాని సన్నిధిలో గడపడానికి ప్రభా లే సమయాన్ని ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలా ఏది కూడా మేము వేస్ట్ చేసుకోవడానికి వీలేదు ప్రభా మరి ఈ యొక్క సమయంలో ప్రభాన్ని నిస్తుతించి ఆరాధించడానికి ప్రభా మరి ఆత్మతోటి పూర్ణ మనసుతోటి పూర్ణ వివేకంతో ప్రభాన్ని నిస్తుతించి ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థించడం నాదండి దేవ మా సొంత తంపలం గద్దించి కొట్టివ్వండి నీతి కూడా ప్రభాని యొక్క వాక్యం స్థాయి మీరు మాతో మాట్లాడండి శుద్ధీకరించండి ప్రభావ మారుద్యం చేత మీరు మాట్లాడి మారు ఉద్యమం ఎప్పుడు ఎవ్రీ టైమ్ పరిశుద్ధతగా ఉండేలాగా సాయం చేయని ప్రభావ అతి పరిశుద్ధత స్థలంలోకి మేము ఎక్కాలంటే ప్రభావ ప్రతి శోధనలో విజయం పొందడానికి మీరు మాకు సాయపడమని ప్రార్థిస్తున్నట్టండి దేవాయితే ప్రభా మాకు తోడని నడిపించండి దివాయి యొక్క ప్రార్థన అంతలో మీరు నడిపించండి ప్రభావ నీవే మాకు తోడని నడిపించండి యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి రాణి బిడ్డలందరినీ కూడా ప్రభాని యొక్క కృపకం చేసుకోండి ప్రభావ మరి వచ్చే వారిని అందరినీ కూడా ప్రభా మీరు కాదమేసుకొని లాక్కరండి అంటే దేవాయ ప్రభ మరి మీరు మాతో ప్రభా వాక్యం చేత మాట్లాడండి దేవాయ సు ప్రభ పాటల ద్వారా మయమొ పొందని ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క పశుతత్వం చేత మాకు నడిపింపు దయచేసి ఆది అంతా మీరే తోడై నడిపేశారని ఏసుక్రీష్ నామంలో ప్రార్థం తండ్రి ఏ నాకెంతో ఆనందం ఆనందం యసు క్రీస్సు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం ఎటుతో చని పరిస్థితిలో గతిలేదనితల చాను ఎటుతో చని పరిస్థితిలో గతిని తలచాను నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు ృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నాహృదయము ప్రభుదాయే ప్రభుజీవము నాదాయే యేసుక్రీస్తు నాకుబలమాయే నాకి ఆనందం నాకి ఆనందం ధరి లేనిలో కములో నా గురి అయి నిలచాడు ధరిలేనిలో కములో నా గురి అయి నిలచాడు పరిగే తెద గురి వైపు స్మరించుచుయసునామం పరిగే తెద గురి వైపు స్మరించు చుయసు నామం నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నా హృదయము ప్రభుదాయే ప్రభుజీవముదాయే ఏసుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం ంత ఆనందీవిత కాలములో నాయన కాలమంతీవిత కాలములో నాయన కాలమంత ప్రభు నా మమ పాడెదను ప్రభు ఏ సు నిద్యాందును ప్రభు నా మె పాడెదను ప్రభు ఏసు ధ్యానితును నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే ఏసు క్రీస్తు నాకు బలమాయే na kento aanandam na kento aanandam yestu kristu naaku ballamai na kento aanandam na kento aanandam ee hey mamaya ichu prabhu va నిన్నే స్తును ప్రభువా నిన్ే స్ంతును ప్రభువా ప్రేమ మయూ ప్రభువా నిన్నే స్ం తును ప్రభువా నిన్నే స్తును ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నే స్ను ప్రభువా నిన్నే స్ ప్రభువాతీ నన్ను నీ ప్రేమతో పిలచావు ప్రభువాతాను ప్రేమతో పిలచావు ప్రభువా గా ప్రేమించి నవో నందించ గాో ప్రేమించి నవో నీ ప్రాణమే చావు నాకై నీ ప్రాణమే చావు నాకై ప్రే మాయా ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ఎదవాకిటనీ బునిలచీ నా హృదయాన్ని తో ప్రభువా ఎదవాకిటనీ బునిలచీ నా హృదయాన్ని తో ప్రభువా హృదయాంగణములోకి అరుదించినావు హృదయంగనములొక్రి అరుదించి నవీ ఆనందే నాకిం ఆనందే రే మ మాయా ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా చోధనలు నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నన్ను అమలు చోదన రోజన వేదనలు చోదన రోజన వేదనలు నిల్లే స్ ప్రభువా నిల్లే స్ంతు ప్రభువామేసు ప్రభువా నిల్లే స్ంతు ప్రభువా నిల్లే స్ంతు ప్రభువా అనుదినమూ అనుక్షణము చూసుకుందామంట ఓకే బ్రదర్ చూడండి చెప్పండి వినిపిస్తుంది పనిచేయలేదు అందుకని ఓకే పర్లేదు వినిపిస్తుంది బ్రదర్ నాకు వాయిస్ వినిపిస్తుంది అనేది మాటలు వినిపిస్తున్నాయి అర్థం చేసుకుని వాక్యం చూసుకుంది స్తోత్రం పరిశుద్ధులు ఏమైనా యేసు క్రీస్తు ప్రభా ఈ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నావునైనా అయ్యా ఈ లోకంలో మరి మీ ధన్యత మాకు ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావునైనా ఆయన వాక్యం ధర మాట్లాడండి మన హృదయాలను శుద్ధీకరించండి విశ్వాసమును స్థిరాత్మములు దయచేయని ప్రభావ బలం మీ నామ మహిమ ఘనతకై ప్రభా నేను స్థుతించి మీ సాక్షులుగా ఉండటకు వాక్యం ధర మాట్లాడమని యేసు క్రీస్తు నామాలు ప్రార్థిస్తూ తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనం మూడవ వచనంలో తిమోతి రాష్ట్ర మొదటి పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనము ఎవడైనను మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధలను భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల ఎవడైనా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధలను ఉపదేశించిన ఎడల వాడు వాడేమీ ఎరగక కర్కరములను కూర్చి వాగ్వాదములను కూర్చి విర్దముగా ప్రయాసపడు గర్వాంధుడను అంట మనము మరి ఈశుక్రీస్తు వారి మరి ఆయన మన పాపల నిమిత్తమై ఆయన పరను పరలోకము నుంచి వచ్చి మన పాపల నిమిత్తమై ఆయన కలువ మన కొరకు తన అమూల్యమైన రక్తమును కాడ్చిన యేసుక్రీస్తు ప్రభు బోధలు మాత్రమే ఇక్కడ మనము వినాలి అనే ఉద్దేశంతో మన త్రిమూతికి పావులు గారు రాస్తున్నారు ఎవడైనాను మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింప అంగీకరించకపోతుందట అంగీకరిం పక్క భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అంటే వేరే కల్పితమైన బోధ అంటే సీమోను గారడి సీమోను చేసే యొక్క గారడి బోధలు ఉంటాయని అక్కడ ముందే ఆ మన చిమూర్తిని హెచ్చరిస్తున్నాడు అందుకనే ఆ భిన్నమైన బోధ బోధ బోధ బోధను పరిశీలించిన ఎడల భిన్నమైన బోధను పరిశీలించిన ఎడల వాడికి ఏమయో వాడు వాడేమో ఎరగక తర్కరములను గూర్చీయుగ్ వాగ్వాదములను కూర్చియుర్థముగా ప్రాయాసపడును ప్రాయాసరచు గర్వాంధుడు అగనట అతనికి ఏమి దేవుని గురించి దేవుని వాక్యము దేవుడు పరిశుద్ధుడు మన కొరకే రక్తం కాచిండు అనే విధానాలు అలాంటి వారికి ఆ బోధ చెప్పే వారికి తెలియదంట కానీ వాళ్ళు మనుషులతోటి వాగ్వాదానికి దిగడానికి గర్వమైన మాటలు మాట్లాడడానికి గర్థంగా ప్రయాణ పడడానికి వాళ్ళు గర్వంగా వాళ్ళు గర్వాంధులు అందుకని ఈ బోధల విషయంలో అతి జాగ్రత్తగా ఉండు అని పౌన్ గారు అందుకని భాగ్వాదములను కూర్చి వ్యర్థముగా ప్రయాసపరచు గర్వాంధుడు అవునట అతడు గర్వాంధుడు అవుతారట ఎందుకంటే క్రిస్తుకు వ్యతిరేకమైన బోధం ఎవరు చెప్పినా కూడా అది వ్యతిరేకమైన బోధే వీటి మూలముగా అస వీటి మూలముగా అసూయయు ఈ గర్వం వలన ఏమేమి కలుగుతుందంటే అసూయయు కలహం అసూయ కలహము మరియు దూషణలు దురనుమానాలు అసూయ కలహములు దూషణలు దురనుమానములు మానములను కలుగుతాయంట చిడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభ సాధనం అనుకోను మనుషులు వ్యర్థ వివాదములకు వ్యర్థ వివాదములను కలుగుతున్నవి దీని వలన ఈ గర్వము చేత వ్యర్థమైన వివాదాలు కలుగుతాయని అందుకని ఏమంటున్నానంటే వీటి వలన అసూయ కలహము దూషణ దురాన్మానములు విడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుష్యుల పెద్ద వివాదములను కలుగుతున్నాయన్న ఈ గర్వం ఎందుకంటే దేవుని మాటలు వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు గర్వాంధులుగా మాదే అనే విధానంలో ఉండేవారన్నారు దాని వలన జరిగేది అది అందుకనే ఒకరు ఇంకో మాట ఏమంటున్నాడంటే ఆరో వచ్చనంలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదండి ఈ దైవభక్తే గొప్ప లాభ సాధకము ఎందుకంటే మన ఆత్మకు మన దేహానికి మన జీవితానికి ఒక గొప్ప లాభ సాధకమైనదండి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధ లాభ సాధనకమైనదండి మన యుగ లోకములోనికి ఏమో తెలియదు అంటున్నాడు మళ్ళీ మనం ఈ లోకంలోనికి ఏమూ తెలియదు దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేదు కాబట్టి మన బ్రతుకు దేవములు ఏంటియో ఎవరికీ తెలియదు కనుక మనం అతిశయించబడడానికి అతిశయపడడానికి వీలు లేదు అందుకనే ఏమంటున్నది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నదంటే గొప్ప లాభ సాధనమే నిజానికి లేదు మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలి దాంట్లో దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము మరి ఆదానికే ఎంత ఆరాటము మనిషి ఇంత ప్రయాసము మనిషి నువ్వంటే ఏమి నేనంటే ఏమి నేను గొప్ప నేను గొప్ప ఇది ఎక్కడి వరకు పోతుంది ఈ ప్రయాణం ఇప్పటికే శ్రాగం ప్రాయం అయిపోతుంది మనుషులది మార్పు లేదు అందుకనే త్రిమూర్తితోడు చెప్తుంది అదే మాట మరి ఈ విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆ బోధ ఈస్టు బోధ ఏ విధంగా ఉంటుందంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాద లాభసాధకమైనది మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు అంటున్నాడు కదా దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలమారమై ఉండి ఖాళీ అన్నము వస్త్రము అధ్యాయము అది ఇదే దేవుని మాటలు మనము ఏమాత్రమో వినకుండా ఉన్నాం అందుకనే అంటున్నాడు ఇక్కడ కాగా మనము అన్న వస్త్రములు గెలవారమై ఉండి వాటితో సంపృప్తి పొంది అదే మనకు దేవుడి విజ్ఞ విధి అదే మనకు ప్రాప్తిస్తుంది మన శరీరానికి మరి అదే బలాన్నిస్తుంది ఏంటంటే అన్నము వస్త్రము మరి ఆత్మరక్షణ దేవుడే అందుకని మన మన ఆత్మ మరి ఆయనకు అనుగుణంగా ఉండాలంటే అన్న వస్త్రములు మన శరీరానికి బలం కావాలి కాబట్టి అన్న వస్త్రములు దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అందుకని కాగా అన్న వస్త్రములు గలవారం ఉండి వాటితో చుట్టి పొందుదు అంత ఎందుకంటే ఇప్పుడే మీద మాట్లాడిన మాట మనం ఈ లోకంలో నుండి ఏమయో తెలియదు దీనిలో నుండి ఏమయో తీసుకొని పోలేము అందుకని అంటాడు ఈ లోకంలో ధనం కొడుచుకుంటే ఇక్కడ చిమ్మ కొట్ తుప్పు వాటిపోతుంది నువ్వు పరలోకం ధనం సంపాదించుకు అంటున్నాడు కానీ అన్ని వ్యతిరేకమే దేవి చేయొద్దు అంటే మనం పదిసార్లు చేసి చూపిస్తున్నాం అది ఎందుకంటే నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడనే నీ మనసు అక్కడనే ఉంటుంది నా మీద ఎక్కడుండదు అని దేవుడే ముందు చెప్పింది ఎందుకంటే ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడనే ఉంటది అందుకని ఆయన అన్నాడు అన్నపాలములు కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో సంపృప్తి సంతృప్తి సంస్థితి పొంది ఉందము అది మనకు సంతృప్తి అన్న ప్రాణముల విషయంలో ఉన్నదాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ధనవంతులగుటకు ధనవంతు లగుటకు ధన అపేక్షించువారు ధనవంతు లగుటకు అపేక్షించు వారు చోదనలోను భూలోను అవివేక యుక్తములను హానికరములనై అనేక దురాశలతోనూ దురాశలలోనూ పడదురు అంటున్నారు ధనవంతులు అగుట కంట వీరు పడే ప్రయాసం ఎట్లుందంటే ధనవంతులు అగుతము ధనాపేక్ష ధనాపేక్షించువారు అపేక్షించువారు చోదనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములున్నాయి అనేక దురాశలలోనూ పడుదురు ఇంత అవసరమాస్ట్ మనకుంటే అన్ని మనకు ఆయన నీతిని రాజ్యమును మొదట వెళ్తే మనకు అన్ని మరి ఆయన అనుగ్రహిస్తాడని తెలిసి కూడా ధనం మీద వ్యామోహంతో ఇగో ఈ విధంగా ఉంటారు అని చెప్తున్నాడు అందుకనే ఆనికరములై అనేక దురాశలతోనూ దురాశలలోనూ పడుదురు అటువీ మనుషులకు అటువీ మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయను అంటున్నారు అట్టి ఆశలు నాశనములోను దురాశలోను ఇలాంటివి ముంచివేస్తాయంటానికరములై అనేక దురాశలతో పడుదరు అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచి మరి నష్టం మనకెందుకు తీస్తును పక్కకు పెట్టి ధనమును ఆశిస్తే ఏ విధంగా మరి ఇక్కడ ప్రభు మరి మరి పౌలు గారు మనకు జ్ఞాపకం చేసిన ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఎందుకంటే ప్రాణానికి ప్రాణమైన అన్నదమ్ములైనా అక్కచంగనా మన బయట ప్రాణ మన కన్నవారైనా ఉన్నవారైనా ఎవరైనా లోకం మీద ఎవరైనా కానీ ఈ ధనము మనిషి కరువు కప్పేస్తుంది అన్నట్టు మనిషిని పాపంలోటికి నెట్టేస్తుంది గర్వాంధునిగా చేస్తుంది లాస్ట్కి వస్తే నెప్పేజ్ లేదు ఇదంతా నాకు తెలివితో చేసినాను కానీ లాస్ట్కి గడ్డి మేసి అని గడ్డి మనం మేదామా గర్వించి ధనాపేక్షితోటి అవసరం లేదు కదా తీస్తూ మనకుంటే మనము అందుకని ఏమంటుండో అన్న వస్త్రములు గలవారం ఏమిటే చాలను అందుకనే ధనాపేక్ష వలన ఏ విధంగా ఉంటుందని ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొందరు దానిని ఆశించి కొందరు దానిని ఆశించి అందరు కాదు కొందరు శిక్తిగా ఉన్నవారు స్థిరంగా ఉన్నారు కొందరు మాత్రమే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు దేవుల్లో నుండి తొలగిపోయారు విశ్వాసం అంటే దేవుల్లో నుండి తొలగిపోయి నాన బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట చనిపోయారంట పొడుచుకున్నారు దానివల్ల లాభమేమో ఇక్కడ సమస్తమును సమకూర్చుకొని సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటి అన్నపానం అన్న వస్త్రములు గలవారం ఏంటి చాలు దాని నీతిని రాజ్యంలో వెతికి చాలు అవి మనల్ని వెతుక్కుంటే వస్తాయని యేసుప్రభు వారికి కానీ మనము ధన వ్యామోహములు డబ్బు వ్యామోహము బంగార వ్యామోహములు అందరికంటే గొప్పగా ఉండాలనే వ్యామోహం ఎందుకు అలసేం అవసరం లేదు కదా కీస్తులో క్రీస్తుకు కలిగిన మనసు మనలో ఉంటే అది ఎప్పటికైనా ఆయన సజీవులుగా మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు గొప్పదేవుడు సర్వశక్తి కలిగిన ఆయన రాజు అందుకని కొంతమంది ఏమైరంట విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాదలతో తమను తామే పొడుచుకొని రే ఏమంటున్నాడంటే తమను తామే పొడుచుకొని చనిపోయారట దాని వరణం వచ్చిన లాభమేమి తన అపేక్ష సమస్త కిడులకు మూలం దానిని అపేక్షించేవాడు మరణమే అంటున్నాడు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చనిపోయి ఇప్పుడు జరగట్లేదా మరి అన్యాయం చేసి ఒకరి ఒకరిని లాక్కొని సుఖంగా ఉండాలని మేము ఒకరికి అన్యాయం చేసే వారు లేరా భూమి మీద ఉన్నారు కదా అందుకని మనకు మనము అలాంటి నడవడి లేని వారం ఎందుకంటే క్రీస్తు వారం కనుక మనం ఏ విధంగా నడుచుకోవాలో ఇక్కడ మనకు తేటపరుస్తున్నాడు ఏమంటున్నాడు అన్న వస్త్రములు గలవారం అయి ఎంత చక్కటి మాటలు మన అన్నదమ్ములు మన తోడబుట్టినలు కూడా ఒకరు చెప్పరు కదా ఈ మాటలు ఇప్పుడు మరి మాటలు ఈ మాత్రమానో మనం వింటున్నాం కొన్ని రోజులైతే ఈ బైబిల్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయని మరి కొంతమంది అంటున్నారు అది నిజమే కావచ్చు వాక్యం ఊయపడును అంతే చెప్పలేము ఎందుకైనా రాక సమీపంగా ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా మనం ఉండాలి అందుకని అంటే పదకొండవ వచనంలో పదకొండవ వచనంలో మాట్లాడుతున్నాం దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని దైవజనుడ అంటున్నాడు చిమోతిని దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి ఏమేమి మటుకోమంటున్నాడు వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను కోర్పును స్వాత్వికమును సంపాది సంపాదించుకునుటకు ప్రయాసపడము అంటున్నాడు ఏమేమి సంపాదించుకోవాలంటున్నాడు డబ్బు ధనము భూములు ఇండ్లు కారులు బంగారము ఇవి అంటున్నాడా ఇక్కటి మాటలు ఎంత మంచి మాటలు చెప్తున్నాడంటే అచిమోతిని ఒక దైవజనుడుగా పోల్చి పౌలు ఎంత మంచిగా సంబో దైవజనుడా నీవైతే ఇట్లా చేసిన వారు ఒకరినొకరు పుడుచుకొని సనిపోతు సనిపేరు కూడా అది నీకు తెలుసు అందుకని నువ్వు దైవం చేయడాన్ని అయితే వీటిని విసర్జించి వీటిని విసర్జించి పెంట ఎంచుకొని ఏమేమి పట్టుకోమంటున్నాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాతికమును సంపాదించుకున్నటకు డబ్బు సంపాదించుకున్నటకు కష్టపడు బాబు అని నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుగు అంటున్నాడు ఈ లోకంలో ఈ మాటలు చెప్తే ఇక మాకు ఇప్పుడైతే ఒక చేతితోడు తింటున్నాం కానీ ఇక ఈ విధంగా ఉంటే మేము రెండు చేతితోడు తిన శాంతి ఎక్కిరిచ్చినట్టుగా కానీ ఆ మాటలు అవి జీవము కలిగిన మాటలు కాబట్టి ఎందుకంటే నీతి ఇక్కడ ఫస్ట్ బయలుపడతబడుతుంది నువ్వు వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాత్వికమును సంపాదించుకునే ప్రయాసపడము అంటున్నారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అని చెప్తున్నా మన విశ్వాసం మనం ఎంత మటుకు ఉందో మనం పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకోవాలి కొరి పట్ల మన మాట తీరు ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకోవాలి ఒకటి నెప్పిస్తున్నామా మాటల ద్వారా దేవుని యొద్ధకు ప్రేమ కలిగి మరి ఆయన యొందకు నడిపించే మార్గముని అనుకుంటున్నాము ఇతరులను అసవార్థ ప్రకటించి ఆయన యొక్కకు ఆయన ఆకర్షించే విధంగా వారిని దేవుని మాటలలో ఏమాత్రమైనా మనం వారిని రప్పిస్తున్నామా తెలుసుకోవాలి అందుకనే ఆయన ఏం వెతుకుమంటున్నంటే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను వార్పును స్వాతిక్యమును సంపాదించుకున్నటుకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అంటు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము నిత్య జీవం ఉన్నదంటే మనకు ఆయనే కాదు తిమోతే కాదు ఇప్పుడు వర్తించే మాటలు ఎందుకంటే అందరూ బోధించేవారే వాక్యం చెప్పేవారే కనుక ఇది మనకందరికీ వర్తిస్తుంది కాబట్టి దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే మంచి పోరాటం పోరాటం అంటున్నాడు నిత్య జీవమును పట్టుకొను అంటున్నాడు దాన్ని పొందుటకు నీవు పిలువబడి దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి జాగ్రత్తవి నిన్నందరూ గమనిస్తున్నారు ధన్యులు మనల్ని ఎక్కువ గమనిస్తారు దేవుని బిడ్డలంటే వీళ్ళు నడవాడింది వీళ్ళు ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తారు మనకి ఎక్కడ దొరుకుతారో అని వాళ్ళు చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏమంటున్నారంటే మంచిగా ఒప్పుకో నువ్వు అయ్యా దైవజనుడా ఏమేమి పట్టుకోవాల నువ్వు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాత్తికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు నిత్య జీవమును నిత్య జీవమును పట్టుకును దాని పొందుటకు నీవు పిలువబడి పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి కనుక సమస్తమునకు జీవారాధకుడైన దేవిని ఎదుటను కొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన తీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్ష వరకు నీవు నిష్కలంకముగాను అని్యముగాను ఈ ఆజ్ఞను గై కొనవాలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాను ఏ విధంగా ఉండాలంటే మనము ఎవరైనా వాక్యం చెప్పేవారు అయినా మన క్రీస్తులో మనం క్రీస్తు గురించి చెప్పేవారుగా ఉన్నప్పుడు ఒకరికి బోధించేవారుగా ఉన్నప్పుడు మనకు మనమే బోధించుకుంటూ ఉండాలి ప్రతిక్షేనం అసలు నేను కరెక్ట్ ఉన్నావు ఇక్కడ చెప్తున్నా బాగానే ఉంది ఏదో నాలుగు నేర్చుకొని చెప్తున్న బాగానే ఉంది కానీ నేను కరెక్ట్ ఉన్నా అందుకనే నీకు నువ్వే బోధించుకున్నావు అంటాడు పత్రిక రెండో అధ్యాయం ఇతరులకు బోధించు నువ్వు నీకు నువ్వు ఎందుకు బోధించుకోవు నువ్వు బోధించుకోవాలి కదా తీర్పు తీర్చకు అంటాడు మనకు మనమే బోధించుకోవాలి అసలు నేను ఏ విధంగా ఉన్నాను రోజు పరీక్షించుకోవాలి మనం మనం నడవడేంది రోజు పరీక్షించుకోవడ పరీక్షించుకోవాలి మనం ఏ విధంగా ఉన్నాము అని ఇస్తులో ఉన్నామా తప్పిపోతున్నాము అసలు మనం నడవడేది ఈ రోజు నేను ఏ విధంగా మనం గమనించుకోవాలి మనకు మనమే బోధించుకోవాలి అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే జీవాధారకుడై జీవాధారకుడైన దేవిని ఎదుటను కొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిందట యేసు క్రీస్తు ప్రభు గొప్ప సాక్ష్యం ఇచ్చిందట ఆయన కొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు వరకు నీవు నిష్కలంకముగాను ఈ విధంగాను ఉండాలట ఆయన ప్రత్యక్షమయ్యేంత మనము నిష్కలంకము గాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకోన వలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు అంటే ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనం కూడా చెప్పేవారుగా ఉన్నాం అవుతున్నాం అయ్యాం కొంతమంది కానీ ఎప్పటికీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు బయటికి వెళ్ళి వెళ్ళి చేయాల్సింది ఎంత గనమో మనకు మనమే మనకు మనమే మనకు మనము బోధించుకుంటూ వెళ్తే మరి నశించిపోతున్న ఆత్మల గురించి ఎవరు పఠించుకుంటారు సువార్థ వాళ్ళకి ఏ విధంగా అంటుంది మీ కొన్ని ఆత్మలు రక్షింపబడే ప్రణాళిక దేవిని పట్ల ఉండొచ్చు మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు మనకు మనమే కొన్ని ఏళ్ళు బోధించుకుంటున్నాం మరి బయటికి వెళ్ళి సువార్థ ప్రకటిద్దామని ఎవరన్నా బయటికి వెళ్తున్నారా వెళ్ళట్లేదు ఎప్పుడు మన ఇల్లు మన నోకము మన జాబు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఏది ఉండి సువార్త చేసి మనకు మనమే ఈ వాక్యాలు చెప్పుకొని కొన్ని ఏండ్లు గడుస్తున్నాయి దీని వలన ప్రయోజనమైంది మన ఇల్లు మనము సంతోషంగా ఉండడానికైనా క్రీస్తులోకి వచ్చింది బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం వద్ద ఇంకెన్ని ఏండ్లు నాకు నేను బోధించడం మీరు మాకు బోధించడం తీమ్మ మరి అది మనకు క్రీస్టులో మనం గమనించుకోవాల్సిన మాటలు ఏంటి అంటే ప్రతి వాడు ఆయన ప్రేమ సువార్తను ప్రకటించి పరిచారకుడుగా ఉండాలని మాత్రమే మరి నా ఉద్దేశం దేవుని ప్రణాళిక కాబట్టి అందుకనే సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఇట్లా కూర్చొని చేమనలేదు ప్రార్థిస్తూ అనేకుల రక్షణ కొరకై ప్రార్థించాడు అందుకని దేవుడు ఆయన ప్రణాళికను ఇక ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు అందుకంటే ఆయన పుతిపిలాతుల యుద్ధ ధైర్యంగా ఒప్పుకున్నట్ ఆయన ఒప్పుకున్నాడు ఆయన అందుకని మన ప్రభుని ఏ ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిజముగాను ఈ ఆజ్ఞను కై నీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు పౌల్ గారు అయితే శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలంలో ఎందు ఆ యుక్త కాలంలో ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచను శ్రీమంతుడు అయిన దేవుడు అంట సర్వాధిపతి అయిన ఎన్ని ఎంత చక్కటి ఆయన పేరులు అతని పేరుల్లోనే ఎంతో బలం ఉంది శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి పుస్తకాలంలో ఎందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడంట ఆ సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడంట ఈ లోక రాజులు నశించిపోతారు పురుగులు వాటి చనిపోతారు ఆ రాజు పోయినాక ఇంకొక రాజు వస్తాడు వాడు ఏదే కూడా అలాంటి మంది ఉన్నారు కదా పురుగులు వాటి చనిపోయిన అందుకనే ఏ రాజు కూడా శాశ్వతమైన రాజు మనకు ఎవడు లేడు కానీ ఈయన ఏమంట ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు ఆయన ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఆయన అయితే ఏమన్నాడు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడంట సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసీించుతూ అమరత్వము గలవాడై ఉన్నాడట ఆయన మాత్రమే వసీయించుతున్నాడట అని ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు సమీపించలేరు ఎవరు ఆయన తేజస్సులో సమీపించలేరు ఎందుకంటే అంత తేజస్సుతో నిండి ఉన్న ఆయన ఒక వెలుగు వెలుగులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే వసీస్తున్నాడట అది అమరత్వము గలవాడై మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవరు చూడరు కూడా ఓషి లక్షల మంది నడిపించి సినాయి పర్వతం మీద ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆయన వెలుగును ఆయన పొందుకొని వచ్చినప్పుడు మరి నిన్న చెప్పిన మాత్రం బట్టి ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు ఇజ్రాయలీ అస వంటి పొందుకున్న మోషే ఆయనను చూడలేకపోయారు అదే మనుషులలో ఇవడును ఆయనను చూడలేదు ఇవడను చూడనేరడు కూడా చూడలేరాట చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక ఆమెను అంటున్నాడు ఎందుకంటే ఆయనే ఆదియు అంతమైన ఉన్నాడు మొదటివాడు కడపటి ఉన్నాడు ఆయన ఏమైనాడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడంట సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వ్యవసించుతున్నాడు అమరత్వం గలవాడు అయి ఉన్నాడంట మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఇవడును చూడ నేరడు కూడా ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ అని అంటున్నాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం చక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవిని అందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించము ఆయన అందే దేవిని అందే నమ్మక మనం ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞను మనం కై దేవుని అంది నమ్మకే ఉంచాలి మనకు ఆయన సమస్తమును చమకూడి జరిగిస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు లోకంలో మనుషులు నమ్ముకుంట కంటే ఏ ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకుంట కంటే విహోవను ఆశ్రయించట మేలు అందుకనే రేపు మనదో కాదో తెలియదు ఇక్కడున్నామంటే ఇది నిజము అంతే ఇది నిజము మనం పోతే అది ఉండదు అంతే ఎప్పుడు కృషికి ఏం జరిగే తెలియదు కనుక జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు అందుకని మంచి పోరాటం పోరాలు ఇష్టలు ఆస్తుల కొరకు మన పోరాటం కాదు ఇది క్రీస్తు కొరకైన పోరాటం ఆత్మీయ పోరాటం కనుక మనము ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా సాక్షులుగా ఉండాల మనం ఆయన చెప్పిన మా మాటలలో దేనిని వదిలిపెట్టకుండా క్రీస్తు కొరకై జీవించడకు ప్రయాస ఆయనకు రామానికి మహిమ తెచ్చే సాక్షులుగా ఉండాలి అందుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి ఈ వాక్యమును దేవుని జీవించిన మీ అందరికీ అందునాను ప్రైజ్ సిస్టర్ బ్రదర్ స్తోత్రములు ప్రేమగలతండి పరిశుద్ధుడ మీ పరిశుద్ధ నామానికి స్తోత్రులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము ఆయన ప్రభు వాక్యంధ మాట్లాడ మా హృదయాలను శుద్ధీకరించుకొని ప్రభా ఈ లోకము ఎప్పటికైనా ఆయన మరి ఇది నశించుకోవాల్సిందే మనుషులైన ఎవరైనా ప్రభా ఈ లోకములో మరి ఆత్మలు ఉండడానికి అధికారము లేదు ప్రభా మరి మీరు కలగజేసిన విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం వాక్యం ద్వారా మాట్లాడినది ఏమో మీకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నైనా మమ్మల్ని మేము సరి చేసుకోవాలి మేము ఏ విధంగా మీకు దగ్గర అయ్యే విధానాలు మేము వెతుక్కోవాలి ప్రభు ఏది అనింద్యమో ఏది ఏది స్థిరమో అది మేము గమనించుకోవాలి దృశ్యమైన ఏవి అదృశ్యమైన మేము వెతుక్కోవాల ప్రభు మీలో మాత్రమే ఉన్నాయి నాయనా మన అలాంటి భాగ్యం ప్రభావ అతన్ని మా మన నేత్రాలు తినవండి ప్రభు మా హృదయాలను శుద్ధీకరించండి ఆయన నేను స్థుతించి గణపరిచి మయపరచడకు నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం నాయన నువ్వే నాయన ఈ లోకంలో నమ్మదగిన దేవుడు మనుషుడవుడు నమ్మదగిన వాడు కాడు రాదులను నమ్ముకుంటా కాంటే విహోను ఆశ్రయించడం మేలు అయా మరి నీ పేరులలోనే మేలు ఉన్నది నీతి ఉంది ఫలం శక్తి జ్ఞానం ఉన్నది ప్రభు నీ నామంలోని సమస్త ఆయన మరి ఆయన ప్రప ప్రపంచమున మీ వలన నిర్మూల నిర్మాణమైన అని ఆయన మీ వాక్యం సెలవుస్తుంది అవును ప్రభా మీరు లేకుండా ఏది కలగలేదు ప్రభావ అందు బట్టి స్థూత్రం చెల్లిస్తూ మాట్లాడి మా హృదయాలను భద్రపవాసింది మా కృతజ్ఞత అనిపిస్తూ పరీక్షించుకొని మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభావ మరి ప్రార్థున అంశాలైతే నాకు తెలియదు ప్రభావ ప్రతి ఒక్క అంశం ఏదైతే పెట్టిరో దానికి జవాబు దయచేయండి ప్రభావ మీరేమి నామానికి మహిమ గణత ప్రభావాలు తెచ్చుకోండి మరి ప్రేపేమలో ఉన్న ప్రతి ఒక్క వీడిని వాటి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అలా జ్ఞాపం చేసుకొని మీ సాక్షులుగా ఉండేటకు మరి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతి అవసరం వేసి క్రీసిన వాళ్ళ తీర్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లి తెచ్చుకొని అని మమ్మల్ని మేము తగ్గించుకొని మమ్మల్ని దేవా ఎప్పుడు ఏ క్షణమో ఎప్పుడు నమ్మకం లేకుండా ఉన్నారు మీరు సమీపంగా ఉంది కనుక మేము సిద్ధపడి నాయన మీ నామానికి సాక్షులుగా ఉండేటప్పుకు మీ ఆత్మ నడిపింపు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామీరి అడిగి వెళుతున్నాము తండ్రి ఆమె క్రీస్తు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మరి వారికి మరి సకల పరిశుద్ధులకు మరి సాక్షులుగా ఉండే వారికి అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన గాక ఆమెన్ సిస్టర్ ఫ్రేసరాేషలు శ్రేసరా